ారాయణ నమస్కృతర సరస్వతీన్యాసం తో వేదా వినాశిం నిత్యం ఏ నమ్యయం సపురుషపార్థకం ఘాతయతి హి చూడండి ఎవడైతే దేహేంద్రియ మనస్సంఘాతమే తాను అని భ్రమపడి ఉంటాడో వాడు సర్వము నుండి విడివడి ఉంటాడు కర్త భోక్తగా ఉంటాడు ఏవో కొన్ని ఫలాలను అపేక్షించి కొన్ని కర్మల్ని చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఒకప్పుడు తాను స్వయంగా చేయకపోయినా ఇతరుల చేత చేయిస్తూ ఉంటాడు ఇది ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి యొక్క లక్షణం తన స్వరూపము ఈ పరిచ్ఛన్న వ్యక్తిత్వం కాదని దేహేంద్రియ మనస్సంఘాతంలో ప్రకటన అవుతూ ఉన్నా ఈ సంఘాతానికి అతీతంగా అవినాశి వినాశము లేనిది పుట్టుక లేనిది ఎందుకంటే దేహేంద్రియ మనస్సంఘాతం పుట్టి నశిస్తుంది సంఘాతంలో ఉండి కూడా వినాశము పుట్టుక లేనిది ఏ రకమైన వినాశం పుట్టుక పుట్టుక వినాశం లేకపోవచ్చు మధ్యలో వికారములు ఉండొచ్చుగా అంటే అవ్యయం ఏ వికారములు లేనిది అయినటువంటి ఆ ఆత్మ తన స్వరూపము ఎవరు తెలుసుకుంటాడో వాడు పరిచ్ఛన్న వ్యక్తిత్వమునకు ఉండే కర్తృత్వ భోక్తృత్వములకు అతీతుడిగా ఉంటాడు కనుక ఆ ఆత్మస్వరూపమున చోట అభేదముగా ఉండేవాని ఎందు అటువంటి జ్ఞాని ఎందు అటువంటి ఆత్మస్వరూప నిష్ఠుని ఎందు కర్తృత్వంగాని అక్కడి నుంచి వస్తాయి కంఘాతయతి అంతి ప్రతిపాదం అంటే ఉండవు అని అభిప్రాయ దీని మీద చూడండి లోకంలో ఒక మీ స్వరూపము మీరు అనుకుంటున్న వ్యక్తిత్వం ఏదైతే కలదో అది మీ స్వరూపము కాదు అని మీరు ఎవరికైనా చెప్పి మీరు వాళ్ళకి బోధించందుకు చూస్తాను ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మౌలికంగా నేను ఫలానా వ్యక్తిని అని నిర్ధారించుకుని సో భగవాన్ నమహర్షి అని వారు నేను ఎవరో తెలుసుకోని ఎందుకంటే నేనెవరో తెలుసుకోవడం ఏమిటి నేను హైదరాబాద్ నుంచి మిమ్మల్ని దర్శించడానికి వచ్చినటువంటి భక్తుణ్ణి హైదరాబాద్ లో నాకు ఇల్లు వాకిలీ ఉంది నేను ఫలా కులానికి చెందిన వాడిని నేనెవరినో ఏమిటి తెలుసుకునేది అని వీడంటే ఇది ఇవన్నీ నీ స్వరూపం కాదు నీ స్వరూపం ఏమిటో తెలుసుకో అంటే నేనెవడో నాకు తెలీదా తెలీదు తెలుసుకో అని అంటే నేను ఫలానా వ్యక్తిని అని వీడు అనుకుంటున్నాడు కదా ఆ వ్యక్తిత్వము తప్పు అని మనకి దాన్ని బట్టి తెలుసుకోవాల్సింది సో ఇప్పుడు యజ్ఞం చేసే దగ్గరికి వెళ్ళి అయా యజ్ఞం చేస్తున్నది ఎవరు నేను ఎందుకు చేస్తున్నారు యజ్ఞం నాకు యజ్ఞము వల్ల లభించే ఫలం కావాలి యజ్ఞం చేసేటువంటి అర్హత నాకుంది ఆ ఓపిక ఉంది ఆ సంపద ఉన్నది ఆ ఫలం నాకు కావాలి కాబట్టి నేను చేస్తున్నాను అని అంటాడు ఈ విధంగా ఆ ఫలాన్ని అపేక్షించి ఈ యజ్ఞం అనే కర్మను చేసే ఆ నేను ఎవరో తెలుసుకో అని అన్నారు అనుకోండి ఆయన్ని అప్పుడు నేను ఆ నేను ఎవరు అని ఆయన ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి ఈ యజ్ఞం మూలపడుతుంది అంటే యజ్ఞం ఏం చేస్తున్నాడు నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే యజ్ఞం లేదు ఆ ప్రశ్న వేసుకోకూడదు దాని జోలికి రాకూడదు ఆ ఫరిన్న వ్యక్తిత్వాన్నే సమర్థించుకుంటూ కూర్చోవాలి అప్పుడు కావలసిన కర్మలు చేయొచ్చు ప్రాయశ్చిత్తాలు ఉంటాయి చెడు కర్మలు అయితే ఏవేవో లక్షాదంభై వ్యవహారం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వంతో జీవిస్తూ అదే పరమ సత్యము అని నిర్ధారించుకుని కూర్చున్న వాళ్ళకి ఈ వాక్యములు ఇవి గొంతులో పచ్చి వెలక్కయబడ్డట్టుగా ఉంటుంది అవి దేగం మింగలేరు వాటిని వేలాడుతూ ఉంటాయి వాక్యాలు ఉపనిషత్తుల్లోనూ ఉంటే గీతలోనూ ఉంటాయి కాబట్టి ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే ఈ ఉపనిషత్తుల గీత మనకొద్దు మనం పరాశర సంహితను ఎదుర్కొండ పెట్టుకుని మన కాలక్షేపం పరాశర సంహితం లేకపోతే కాలీ పురాణమో లేకపోతే బ్రహ్మాండ వైవృత పురాణమో ఏదో ఒకటి పెట్టుకుని దాంతో మన కాలక్షేపం మనం ఈ ఉపనిషత్తులు ఈ గీత ఇవి దేనికోసం అని వీటిని పూర్తిగా వదిలిపెట్టేసి వాటితో కాలక్షేపం చేయడం అది దివ్యమైన మార్గం అది రాజమార్గం దానికి తిరుగులేదు కానీ అలా చేయడం ఎందుకంటే తాము చేసి దానికి ఉపనిషత్తులు గీత సపోర్ట్ చేస్తున్నాయని చెప్పాల్సి ఉంది మేం చేసి మేము చేసి పొరపాటు ఏదైతే ఉందో అది పొరపాటు కాదని ఉపనిషత్తులు గీత మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి అలా ఇవ్వాలంటే అవి ఎందుకు ఇవ్వవు మేము చూస్తాం కదా అసలు ఏమిటో చూపించను ఆ వాక్యాన్ని మేము మాకు అనుకూలంగా తిప్పుకుంటాము అని ఇలా మొదలుపెట్టి మొత్తం ఉపనిషత్తుల్ని గీతని భ్రష్టు చేసి పెట్టారు మన వాళ్ళు గత వెయ్యి సంవత్సరాల్లో మనవాళ్ళు చేసిన పనిదే ఇంక ఏ పని లేదు వీటిని స్ఫూర్తిగా డిస్టార్ట్ చేసేస్తూ ఉండడం నీ స్వరూపము పరమాత్మ అని అది నీ నేను పరమాత్మలో అవుతాను అది ఏమైనా సందర్భం ఉందా నాకు నా శక్తి అంత నేనెంత అని దానికి నెగిటివ్ వేడిసెస్ ఉన్నాయి అక్కడ పరమాత్మ అంటే పరమాత్మని అర్థం కాదు మరేదో అర్థము అని ఈ రకంగా ఉపనిషత్తులో ప్రతి వాక్యాన్ని విరిచేసి పాడు చేశారు గీతలో ఉండే ప్రతి వాక్యాన్ని విరిచి పాడు చేశారు దాంతో మనకి ఫామ్స్ మిగిలై తప్పిస్తే ఫామ్స్ వెనకాల ఫిలాసఫీని కోల్పోయినాము కర్మలు రిచువల్స్ మెకానికల్ గా మిగిలై తప్పిస్తే వాటి వెనకాల గంభీరార్థం మనం కోల్పోయాము చాలా వీక్ అయిపోయాము అన్ని విధాలుగా వీక్ అయిపోయి కూర్చోవడంతో ఈ విధర్మీయుల యొక్క ఎదురు వీళ్ళ యొక్క ఆక్రమణను ఎదుర్కోవడానికి మనకి శక్తి చాలటం లేదా ఆ విషయం స్పష్టమైపోతుంది కదా విఆర్ ఫైటింగ్ విత్ అవర్ బ్యాక్ అగ్నెస్ట్ దివాల్వ్ మనకి ఇంత ఫిలాసఫీ ఉండి వాళ్ళని అసలు క్రిస్టియన్ చర్చి చేసి చెప్పేటువంటి మాటల్లో ఏమీ సారం ఉండదు వాళ్ళకి అసలు లేదు ఉన్నదలా డాగ్మానే నో డాక్టర్ ఉన్నట డాగ్మాయే ఉంది దాన్ని పట్టుకునే వాళ్ళు వచ్చేస్తున్నారు ముందుకి వచ్చేస్తుంటే మన వాళ్ళు ఇంత అద్భుతమైన డాక్టరీ నుండి కూడా వీడు ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళలో వీళ్ళు డివైడ్ అయిపోయి ఉన్నారు ఒకటి చెప్పేదానికి ఇంకొకటి చెప్పేదానికి పొంతన ఉండదు వీడి కఫకి వాడి కఫకి అసలే పోలుకు ఉండదు ఒక తలకాయ ఉంటుందా ఐదు తలకాయలు ఉంటాయా అని దెబ్బలాట్లో వీళ్ళు మునిగిపోతూ ఉంటారు వీళ్ళు ఆ ఇష్యూ సెటిల్ కాలేకపోతే వీళ్ళు ఇంక వెళ్ళి ఇంకొకటి ఏం దెబ్బలు పెడతారు సో ఈ విధంగా ఈ మన శాస్త్రాన్ని బాగా కలుషితం చేసి పెట్టాడు ఈ పరిస్థితిని శంకరాచార్యులు సరిదిద్దారు పాపం ఆయన చాలా మటుకి సరిదిద్దారు ఆయన ఆ సరిదిద్దే ప్రయత్నమే ఇక్కడ ఒక పూర్వపక్షం చూడండి అందాము త్ర కేచిత్ పండితం మన్యా వదంతి జన్మాది భావ విక్రియారహిత అధిక్రియ అకర్త అహమాత్మా ఇది నిిత్ జ్ఞానముత్పర్మసన్యాస్య పూర్వపక్షం తే అది అట్లుండగా అంటే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం అలా ఉన్నది అంటే అర్థం ఏమిటి ఆత్మస్వరూపములు ఎరింగిన వాడు కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా ఉంటాడు ఆత్మ ఎందు కర్తృత్వం లేదు అనే విషయం అది అట్లుండగా కేచిత్ వదంతి కొంతమంది ఇలా అంటున్నారు ఎవళ్ళి కొంతమంది పండితులా పూర్తి మూర్ఖులు ఏమైనా చెప్పారనుకోండి దాన్ని మనం ఒక ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు మహావిద్వాంసుడు జ్ఞాని చెప్పాడనుకోండి అది ఇష్యూ కానే కాదు అది సత్యమే వీడు అంతరాలలో ఉంటాడు పండితం మన్యాహ ఇదిగేమి రాదు తాను పండితుణ్ణి అనుకుంటుంటా పండితం వదంతి ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఇటు నువ్వు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం ఇది ఈ పృథివిలో ఎవరికీ కలిగేది కాదు కశిత్ జ్ఞానం అహమాత్మ ఇది జ్ఞానం క్యచిత్ నా ఉత్పద్యతే నువ్వు చెప్పే ఆత్మజ్ఞానం ఉందే ఇది ఈ పృథిలో ఎవరికీ కలగదు ఏమిటి అంత విడ్డూరంగా నేనేం చెప్పానంటే నువ్వేమంటున్నావు జన్మాది షడ్ భావ వికార రహిత విక్రియా వికారా ఒకటే పుట్టుక పుట్టుక తర్వాత ఉండుట అంటే లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ పుట్టిన తర్వాత ఉండకపోవచ్చు కదండి పుట్టిన తర్వాత వెంటనే మరణించవచ్చు కదా అలా మరణించకుండా ఉండుట ఉండి పెరుగుట వర్ధతే విపరిణమతే పరిణామమును చెందుట అపక్షీయతే వినాశ ఆనుభావ వికారములు లేని ఆత్మస్వరూపుడను నేను అనే ఈ జ్ఞానముందే ఈ జ్ఞానం నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవో గాని మహానుభావ ఇలాంటి జ్ఞానం ఈ పృథ్వీలో ఎవరికి కలగదు నువ్వు చూపించేవాడి అని చూపించు ప్రతివాడు కూడా నేను ఫలానాపుడు పుట్టాడని డేట్ ఆఫ్ బర్త్ పట్టుకుని ఇటువంటి తిరుగుతున్నాడు తప్పిస్తే నేను పుట్టలేదు నేను చావటలు చావకపోవటం లేదు నేను పెరగలేదు నేనేమో నాకు గడ్డం నెరయలేదు నాకేమో జుట్టు తెల్లబడలేదు అని చెప్పి మునగానే ఒకడిని చూపించను లేదటువంటి వాడు హర్శించది జ్ఞానం నా ఉత్పత్తి ఎవరికైనా ఒకడికి కలగాలి కదా తర్వాత అవిక్రీయ అవిక్రీయ అంటే ఆత్మ కర్తృత్వ భోక్తృత్వంలోకి అతీతమైన ఆత్మ అంటే ఏమిటి నేను ఒక ఇప్పుడు ఒక స్వరూపంలో మార్పు రావాలంటే రెండు రకాలుగా మార్పు వస్తున్నాయి ఒకటి నేను ఏదైనా కర్మను చేశాననుకోండి ఆ కర్తృత్వంలో మార్పు వస్తుంది లేదా నేనే కర్మని చేయకుండా ఇక్కడ కూర్చుని ఉంటే ఇంకొకటి వచ్చి నా మీద కర్మ చేశాడు అనుకోండి నా మీద కర్మ చేయడం అంటే ఏమిటి నా ఒంటి మీద ఏదో మట్టి విసిరాడు అనుకోండి నేనేం చేయలేదు నేను చేయబడ్డాను నాలో వికారం కాబట్టి అవిక్రీయ కర్మని చేసినప్పుడు వికారం కలుగుతుంది వికారం అంటే మార్పు కర్మ చేయబడ్డప్పుడు కూడా వికారం వస్తుంది కర్మలు చేయించినప్పుడు కూడా వికారం వస్తుంది ఈ వికారములు ఏమీ లేని ఆత్మహుటి ఉందంటాం అలాంటి ఆత్మహు ఉందని నువ్వు అంటున్నావే కానీ ఆ జ్ఞానం గలవాడు లేడు నేను కర్తను కాను ఆ కర్త నేను కర్తను కాను అనే జ్ఞానం గలవాడు ఒకడు ఉన్నాడా అలాంటి జ్ఞానమే వాడికి కలగదు అహమే ఆత్మా ఏక రెండవది లేదు ఉన్నదల్లా ఒకే ఒక ఆత్మతత్వము అని నువ్వు అంటున్నావు కానీ ఆ జ్ఞానము అటువంటి ఆత్మస్వరూపము నేను అనే జ్ఞానము ఏ ఒక్కడికి కలగదు ఎవరికైనా అటువంటి జ్ఞానం కలిగితే ఆత్మకర్త కాదు కనుక భోక్త కాదు కనుక అటువంటి ఆత్మస్వరూపంలో కర్మ అనేది ఉండనే ఉండదు కనుక అటువంటి జ్ఞాన ప్రభావం చేత సర్వకర్మ సన్యాసం కర్మలన్నీ దేహాదులు ఎన్నుంటాయి తప్పిస్తే ఆత్మస్వరూపుడునైనా నా ఎట్టి కర్మలు లేవు అనే సన్యాసం అది జ్ఞానాత్ సన్యాస జ్ఞానం వల్ల సన్యాసం అది మామూలుగా ఫిజికల్ సన్యాసం కాదు జ్ఞానరూపమైన సన్యాసం తెలుసుకోవటమే సన్యాసం సో అటువంటి జ్ఞానరూపమైన సన్యాసము అటువంటి జ్ఞానం కలిగితే జ్ఞాన రూపమైన సన్యాసం ఉండొచ్చుగాక అసలు కలగద్దు అటువంటి జ్ఞానం ఎప్పుడు ఎవరికి కలగదు నువ్వు చెప్పేటువంటి ఆత్మ లాంటి ఆత్మ ఎక్కడ లేదు ఎవరికి కలగదు నా భూతం నా భవిష్యత్ ఇలాగంటి ముందుకు వచ్చేవు అది పూర్వపక్షం చూడండి ద్వైతం ఎంత గట్టిగా పట్టేస్తుంటుందో సో అంచేతనే ఇటువంటి పాఠాలు ప్రత్యేకంగా శ్రద్ధ గలవాళ్ళని చెప్పాలి కానీ ఉడికే జనం మీద కాదు ఇది ఎందుకంటే ఎవరికీ అక్కర్లేదు ప్రతివాడికి కూడా నిన్న ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి ఈ నిన్న కాదు ఈవేళ ధ్వజస్తంభ అమ్మగారు వచ్చారు అమ్మగారు వచ్చి ఏమన్నారంటే మా అబ్బాయి కుదురుగా లేడండి వాడు కుదురుగా అయ్యేటువంటి ఉపాయం మీరేమైనా చేస్తారా అని ఉన్నాడు అంటే అమ్మ మీ బావి వయసు అంటానండి ముప్పై ఆరు సంవత్సరాలు ఏం చేస్తున్నాడు పెళ్లి అయిందంటే అయింది పిల్లలు కూడా ఉన్నారంటే ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నాడంటే బిజినెస్ చేస్తుంది ఇంకా మరి కుదురుగా లేకుండా ఏమిటి తల్లి అంటే కుదురుగా ఉండటండి డబ్బంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు మీరేమైనా ఉపాయం పూజ ఏమైనా చేస్తారా అంటే ఇప్పుడు నేను ఆవిడికి ఏం చెప్పాలి అమ్మా ఈ పుత్ర మాత్రం ఈ భేదం ఉన్నదే ఇలాంటిదేం ఉండదు ఆత్మకర్త ఈ మాట నేను చెప్పాను అనుకోండి ఆవిడ నాకు తెలిసి ఎగదిగా చూసి ఏమిట్రా ఇలా మాట్లాడతాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన ఎక్కడైనా మార్సి నుంచి వచ్చాడా లేకపోతే ఎర్రగడ్డ నుంచి వచ్చాడా సో నేను అన్నాను మీరు ఇంతవరకు ఏం చేశాడన్న అంటే పూజారి చెప్పానండి ఆయన శని గ్రహానికి అభిషేకం చేశాడు అని డిప్రెషన్న్నారు చాలా మంది పని చేశారు అమ్మ మీరు చేయాల్సిందంతా చేశారు ఇంక ఈ పైన అంతా సక్రమంగానే ఉంటుంది నేను ఆశీర్వదిస్తున్నాను వెళ్ళి నేను ఆశీర్వదించాను కూడా మేము ఆశీర్వచనానికి ఎంత ఫలం ఉంటుందో ఆవిడికే తెలియాలి ఆశీర్వచనం కూడా చేశాను ఎందుకంటే ఆవిడ కోరిక మనం తీర్చడమే మన డ్యూటీ ఆ సందర్భంలో అలా అనిపించింది కాబట్టి అలాగే ఆశీర్వచనం చేసి మనం బయటపడాలి కానీ ఆవిడ దగ్గర ఆత్మ కర్త భోక్త ఏం కనుక ఇదిగో ఇటువంటి ఇలాగంటే ఆత్మ ఒకటి ఉందని ఎవరికి ఇటువంటి జ్ఞానము కలగదు అది పరోపక్షం దాని మీద సిద్ధాంతం నా ఈ అభిప్రాయం తప్పు అందువల్ల నాయతే ఇత్యాద శాస్త్రోపదేశానర్థక్యాత్ ఇది సంగ్రహ భాష్యం అంట సమాధానం సింపుల్ గా చెప్పి దానికి వివరణ చెప్తారు ఎందుకంటే ఇలాగంటే ఆత్మజ్ఞానం ఎవరికి ఏ ఒక్కడికి కూడా కలగదు నువ్వంటే నే మ్రియతే వాచితే అని కఠోపనిషత్తు శృతి అది మనసులో పెట్టుకుని ఆ శృతినే శ్రీకృష్ణుడు కోట్ చేశాడు గీతలో ఈ విధంగా శాస్త్రము అటు వేద వేదమనే శాస్త్రము గీత శాస్త్రము ఈ శాస్త్రము ఆత్మస్వరూపమునకు పుట్టుతా మరణము మధ్యలో వికారములు లేవు అని చెప్తోంది ఈ ఉపదేశము వ్యర్థమైపోతుంది ఎందుకంటే జ్ఞానోపదేశం చేసినప్పుడు ఆ జ్ఞానమును పొందేవాడు ఒక్కడుంటే కూడా ఉపదేశం సార్థకమే ఒక్కడుంటే జాగ్రత్త ఇప్పుడు సోమేన యజేత అనే వాక్యం ఒకటి ఉంది సోమయాగము చేయవలను ఈ ఎందుకండి వాక్యం వేస్ట్ కదా ఎవడు చేసీదా పెట్టిదా అని అంటే దానికి చోట వచ్చింది రాజసూయయాగాన్ని గురించి ప్రస్తావన వచ్చింది భాష్యంలో ఎవరు చేస్తారు ఈ రాజసూయయాగం ఎందుకు ఈ వాక్యాలు రాజా రాజ్యసూయైన స్వరాజ్యకామో యజేత ఎందుకు ఈ వాక్యం వేస్తుంది కదా అంటే వేస్తేమిటా రాజసూయం ధర్మరాజు గారు చేశారు మరొకటి చేశాడు ఎవడో ఒకడు చేసేవాడు ఉంటే ఉన్నంత వరకు ఆ వాక్యం సార్థకమే ఒకడున్న చాలు అని సమాధానం చెప్తారు సో ఆ విధంగా ఈ జ్ఞానం కలిగేవాడు ఒక్కడుంటే ఆ వాక్యం సార్థంగా అవుతుంది ఆ జ్ఞానం ఒక్కడికి కలగదు అన్నట్లయితే ఏమిటవుతుంది ఆ వాక్యము నిరర్థకము వ్యర్థము అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి శాస్త్రము వ్యర్థము అని చెప్పడానికి వీల్లేదు గనుక వీడు కూడా ఈ ప్రశ్న వేసిన వాడు కూడా శాస్త్రాన్ని అనుసరించేవాడే కదా వైదికుడే కదా కాబట్టి వేద ఉపదేశము వ్యర్థము అంగీకరించడం నీకు యోగ్యం కాదు గనుక నువ్వు అలా అనడానికి వీల్లేదు ఇటువంటి ఆత్మ యొక్క జ్ఞానము ఎవరికీ కలగదు అని నీవు తగదు అర్థమైంది కదండి దాన్ని వివరిస్తా యథా శాస్త్రోపదేశమ్యా ధర్మాస్తిజ్ఞాన కతృష్ దేహాంతరసంబంధిజ్ఞాన ఉత్పదాస్ తస్ైవాత్మన అవిక్రియత్వాకర్తృత్వైకత్వాది విజ్ఞానం కస్మాన్నోత్పద్య ప్రష్టవ్యా ఈ ప్రశ్న వేసిన వాళ్ళు మీమాంసకులు మీమాంసకులు అంటే మీమాంసకులు అంటే కర్మవాదులు అందరూ వాళ్ళే ఉన్నదంతా వాళ్ళే సమాజాన్ని అతలాపుతలం చేసే ఇది మీమాంసకులే సమాజంలో కొంత కర్మలు ఉపాసనలు నిలబెట్టేది కూడా వాళ్ళే వాళ్ళ వల్ల లాభం ఉంటుంది నష్టం ఉంటుంది సో మీంసకులు ఆ రిచువల్స్ని బాగా ముందుకు పుష్ చేస్తారు ఎంతోమంది మహాత్ములు దీని మీద వ్యాఖ్యానం చేశారు ఏమన్నారంటే రిచువల్స్ ఎలా ఆరంభం అవుతాయంటే చాలా సరళంగా ఆరంభం అవుతాయి సింపుల్ గా ఉంటుంది రిచువల్ ప్రారంభంలో అది అలాలాగా మరిచెట్టు జడలని పాకినట్టుగా విస్తరించేస్తుంది ఇప్పుడు వైదికుడు చేయాల్సిన రిచువల్స్ ఏటో తెలుసునండి ఉదయం స్నానం చేయమని స్నానం చేయడానికి దానికి వైదికుడు ఏ కదా ఎవడైనా ప్రతివాడు చేసేదే కదా అది స్నానం అయిన తర్వాత నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రంతో సూర్యుడికి అర్ఘ్యాన్ని మూడు సార్లు ఇయ్యి దీనికి ఎంత ఎఫర్ట్ కావాలండి ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని పదిసార్లో ఇరవై ఎనిమిది సార్లు జపం దీనికి ఎంత ఎఫర్ట్ కావాలి సూర్యుడు ఎదురకుండా నిలబడి ఓ ప్రార్థన చెయ్యి ఎంత ప్రార్థన అండి మిత్ర శ్రదవో అని మొదలుపెడితే వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోతుంది ప్రార్థన ఇది ఇది రిచువల్ ఐదు నిమిషాల రిచువల్ ఎంత సింపుల్ అంటే మేము కాలంలో స్నానం చేసి అక్కడ నిలబడి చేసేసి వాళ్ళు అలాగే చేసేస్తారు కూడా దీనికి ఇంకా సామాగ్రి ఏమక్కర్లేదు నిలబడి ఉంటాం నేలలో నిలబడే ఉంటాము ఎదురుకుండా సూర్యుడు ఉంటాడు తగ్గటగ చేసేయడమే అక్కడ అక్కడ అక్కడే అయిపోయింది గట్టి మీదకి వచ్చే రిచువల్ అయిపోయింది ఇంకా పూచి ఏమీ లేదు మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగడమే ఆ రిచువల్ అయిపోయింది ఆ తర్వాత అగ్నిహోత్రం చేసి ఓపికే మీకుంటే అగ్నిని వ్రేల్చి దాంట్లో రెండే ఆహుతులు అగ్నియ స్వాహ సూర్యా అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ సాయంకాల రెండు ఆహుతుంది ఇది ఇంత బ్రతుక్కు చేస్తే వాడు మహావైదికుడి కింద లెక్క ఇలా ఉంటుంది రిచువల్ కానీ అది విస్తరించి విస్తరించి విస్తరించి జడలు పాకేసి ఎంత పెద్దదైపోతుందంటే అలా రోజు జీవితం అంతా బ్రతికి జీవితమంతా కూడా కర్మలను చేసినా ఇంకా చేయాల్సిన కర్మలు మిగిలి ఉన్నాయి అనే లెవెల్కి వచ్చేస్తుంది సో రిచువల్స్ అలా కర్మకాండ అలా విస్తరించేస్తుంది కర్మకాండ విస్తరిస్తే ఏమిటవుతుందంటే ఇక్కడ మీకు డిస్కషన్ అంతా కూడా మీరు చేసేటువంటి కర్మ ఏం చేస్తున్నారు ఏమి చేయటం లేదు కాదు డిస్కషన్ యాటిట్యూడ్స్ మీద డిస్కషన్ వేదాంతంలో డిస్కషన్ అంతా యాటిట్యూడ్స్ని బట్టి ఉంటుంది కర్మకాండ బాగా విస్తరించేసి ఉందనుకోండి వాడి యాటిట్యూడ్ జ్ఞానానికి విరుద్ధంగా కర్మని విస్తరింపజేసేదిగా నిర్మాణం అయిపోతుంది యూ కన్నాట్ స్టాప్ ఇట్ అదే యాటిట్యూడ్ నిర్మాణం అయిపోతుంది దాన్ని ఎవరో ఆపలేడు సో ఇప్పుడు ట్యాక్స్ లా ప్రాక్టీస్ చేసి వాడు నిద్రలో ఉన్నా కూడా ట్యాక్సే కల వచ్చినా కూడా ట్యాక్సే తెలారితే మళ్ళీ ట్యాక్సే అన్నట్టుగా ఎవడి ధోర ఆ ధోరణలో పడిపోతాడు ఆ మైండ్ ఆ గ్రూలో పడిపోతుంది సో వాడు నువ్వు అంటే కర్మ ఆ అంటే కర్మలాగా అయిపోతాడు ఆ కర్మవాదిగా అయిపోతాడు కర్మవాదిగా అయిపోతే వాడి దగ్గరికి వచ్చి నీ యొక్క యథార్థ స్వరూపమైన ఆత్మ అకర్త అని చెప్పారు అనుకోండి వాడు దాన్ని మ్రింగలేడు క్రతలేడు వేదం చెప్పింది కాబట్టి క్రక్కలేడు వాడు కర్మవాది కనుక మృంగలేడు ఎసిములేట్ చేసుకోలేడు రిజెక్ట్ చేయలేడు మృంగలేడు క్రక్కలేడు అంటే అర్థం అదే ఈకన్నా ఎసిములేటెడ్ నా రిజెక్టెడ్ అలా దాంతో కుస్తి పడుతూ ఉంటారు ఈ కర్మవాదులు మీమాంసకుల యొక్క లక్షణం అలా శంకరులు కర్మవాదులను చాలా గట్టిగా ఖండించారు ముఖ్యంగా గీతా చాలా గట్టిగా ఖండించారు ఎందుకు అలా ఖండించారంటే ఆయన పని కట్టుకుని ఖండించింది కాదు శ్రీకృష్ణుని యొక్క ప్రతిపాదన ఆ విధంగా ఉంటుంది శ్రీకృష్ణుడి కాలం నాటికే కర్మవాదము బాగా జడలు పట్టేసి వ్రేళ్లు ఊనుకుని చాలా బలమైపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు ఈ కర్మవాదులని ఆయన కొంత కొంత ఖండిస్తాడు ఆయన మనం చూడబోతున్నాం చాలా పరుషమైన పదజాలంతో ఖండిస్తాడు ఇంత కర్మ అనవసరం అంటాడు క్రియా విశేష బహుళాం అని అంటాడు తోట క్రియలరా ఎన్ని క్రియలో ఎంత ఎంత విభిన్న క్రియలు క్రియా విశేష బహుళ ఎన్ని క్రియలు వందలాది కర్మలు మళ్ళీ ఓ కర్మలో దీనికి దానికి తేడా ఎంతంత తేడాలో ఎంత విభేదమో ఎన్ని క్రియలు అని ఓ చోట ముక్కు మీద సో ఈ కర్మవాదుల కర్మవాదులను ఖండించుకుంటూ పోతాడే ఆ కామ్య కర్మలన్నింటినీ కూడా తుంగలో తొక్కమంటాడు నిజం చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలంటే దట్ ఈస్ రావు అంటే తీసుకొడ అవలవారేమని అర్థం రిజెక్ట్ చేసేస్తాడు కామ్యకర్మ నిత్య కర్మల్ని మాత్రం చేసుకోండి అని చెప్తాడు అంటే రిచువల్స్ చుట్టూ ఏర్పడిన ఈ నాచునంతొలగించేసి రిచువల్స్ ని లీన్ ఫామ్ లో అట్టి పెట్టి వీడి అంతఃకరణ శుద్ధి చేసి వీడిని జ్ఞాన మార్గంలోకి ముందుకు చేసి పుష్టి చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన శ్రీకృష్ణుడు ప్రయత్నం చేస్తాడు చాలా పూజీగా చేస్తాడు దాంతో దాని మీద మరి భాష్యం ఆ ప్రయత్నానికి అనురూపంగా భాష్యం నిర్మాణం అవుతుంది కదా సో ఆ సందర్భంలో శంకరులు తను తన జీవిత కాలంలో చూసినటువంటి కర్మవాదుల యొక్క ధోరణులన్నీ ఖండిస్తారు గీత భాష్యంలో ఇది ఒక ప్రధానమైన లక్షణం సో ఆల్రెడీ మీరు ఆల్రెడీ వచ్చి ఒక వైదికుడు వచ్చి ఆత్మ కర్త భోక్త భావ వికారంలో ఆరు కూడా లేనిది అనే జ్ఞానం ఎవరికి కలగదయా నువ్వేదో చెప్తున్నావు కబుర్లు అని అంటే శంకరులు ఏ మాట మాట్లాడతావాయా వైదికుడు వయో అలా మాట్లాడతావు చూడు ధర్మం అనేది ఒకటి ఉన్నది అనే జ్ఞానం నీకు కలిగిందా లేదా ధర్మము అంటే వేదోక్త కర్మానుష్ఠానానికి ధర్మము అని పేరు కాబట్టి ధర్మాస్తిత్వ విజ్ఞానం ధర్మము అనే ప్రశ్న బుద్ధుడిని అడిగితే ధర్మం లేదు బౌద్ధుని అడిగితే లేదంటాడు వాడు అలాగే అడగరు వైదికుడు కనుక మీమాంసకుడు కనుక ధర్మం అనేది ఒకటి ఉన్నది అనే జ్ఞానం నీకు కలిగిందా లేదా కలిగింది ఎలా కలిగింది శాస్త్రోపదేశ సామర్థ్యాత్ వేదము అనే శాస్త్రము ఉపదేశించటం చేత ఆ ఉపదేశము యొక్క బలం చేత ధర్మము ఉన్నది అనే విజ్ఞానం మనకు కలిగింది చిత్రం ఏంటంటే ఇప్పుడు పుష్కరాలు వచ్చింది పుష్కరాలు వస్తే పది లక్షల మంది వెళ్ళి నదిలో స్నానం చేసి ఈ పది లక్షల మందిని ఆ కర్మ చేయించినటువంటిది ఏమిటి శాస్త్ర ఎక్కడో ఉంది శాస్త్రం అంత పెద్ద గంభీరమైన శాస్త్రము లేకపోతే అది ఏదో గీతలో చెప్పాడనో ఉపనిషత్తులో చెప్పాడనో అలాంటిది కూడా కాదు ఎక్కడో స్కాంద పురాణంలో ఏ మూలం ఉంది స్కాంద పురాణం అని ఓ పురాణం ఒకటి ఉంది ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే స్కాంద పురాణంలో ఉందని చెప్పచ్చు మధ్వలు మధ్వ సంప్రదాయం వాళ్ళు శంకరాచార్యుల మీద లేనిపోని కథలన్నీ అల్లేశారు ఏమని అల్లారండి ఓ రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు పూర్వజన్మలో రాక్షసుడై ఉండి భీముడి మీద కత్తికెట్టి భీముడి చేతిలో ఓడిపోయి మళ్లీ భీముడి మీద పగ తీర్చుకోవడం కోసం మళ్లీ శంకరాచార్యులుగా పుట్టాడు మణికంఠుడు అనే రాక్షసుడు అని ఇలాగ కథలన్నీ అల్లేసారు అల్లేసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవారా ఆయన ఈ కథలు అంటే అని చెప్పారు ఈ స్కాంద పురాణం అన్నది మూడు నాలుగు వెర్షన్స్ ఉన్నాయి ఒక వెరసన్ కాదు తర్వాత ఇక్కడ లాహోర్ వర్షన్ వేరు మద్రాసు దర్శనం వేరు కేరళ దర్శనం వేరు లాహోర్ వర్షంలో రెండు లక్షల శ్లోకాలుంటే గోరఖ్పూర్ వర్షంలో ఎనభై వేలే ఉన్నాయి ఎంత తేడా చూడండి ఓ శ్లోకాలు ఇటువంటి కూడా కాదు కాబట్టి ఈ కాంద ఏది ఎక్కడ ఉందో ఎవడు చెప్పగలిగింది ఏం కాదు కాబట్టి ఏదైనా ఉండొచ్చు దాంట్లో ఎనివే ఆ విషయం అలాగే ఓ వాక్యం ఒకటి ఉంది ఏంటంటే ఆ నక్షత్రం అక్కడికి వచ్చినప్పుడు రాశి అక్కడికి ఈ గ్రహం అక్కడికి ఈ నదిలో స్నానం చేస్తే పుణ్యము అని ఒక వాక్యం ఒకటి ఉంది అలాగే శాస్త్రోపదేశం అది ఆ ఒక్క వాక్యానికి బలం ఎంత అంటే లక్షల మంది వెళ్ళి స్నానాలు చేసి కాబట్టి నువ్వు మీమాంసకుడు పోయి ఉండి అలా మాట్లాడుకో నీకు ధర్మం ఒకటి ఉంది నీకు ఆ జ్ఞానం ఎలా కలిగింది శాస్త్రోపదేశం వల్ల కలిగింది తర్వాత కర్త అంటావు నువ్వు ఆత్మకర్తని కదా నువ్వు అంటే కర్మలను చేయాలి కర్మలను చేస్తే ఏమిటవుతుంది కర్మఫలం స్వర్గం వస్తుంది ఎవరికొస్తుంది స్వర్గం ఈ దేహం ఇక్కడే మట్టిలో కలిసిపోతూ ఉంటే స్వర్గం ఎవడికి వస్తుంది అంటే అలా కాదండి సూక్ష్మదేహం అనేది ఒకటి ఉంటుంది అది ఇంకొక దేహాన్ని పొంది స్వర్గంలో సుఖాలు అనుభవిస్తుంది ఏం చెప్తాడు వీడు అంటే దేహాంతర సంబంధి జ్ఞానం కర్తు దేహాంతర సంబంధి జ్ఞానం దీన్ని బృహదారంకంలో కూడా చర్చించారు ఈ పాయింట్ సో కర్మని చేసి ఇంకొక దేహాన్ని పొంది అక్కడ కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు అని వీడు చెప్తాడు ఆ బేసిస్ మీద కర్మ చేస్తాడు కాబట్టి కర్మని చేసి వాడికి మరొక దేహాన్ని పొంది దివ్య దేహాన్ని పొంది భోగాన్ని అనుభవిస్తాడనే జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రోపదేశ సామర్థ్యం వేదములో అలా ఉపదేశించబట్టే వచ్చింది మాకు ఆత్మాకర్త జ్ఞానం కూడా అదే సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి ధర్మం అనేది ఉంది కర్మ చేసిన వాడు కర్మ కర్మఫలాన్ని మరో దేహంతో మరో జన్మలో అనుభవిస్తాడు అనే రెండు అంశములు నీవు ఏ శాస్త్రం నుంచి సంపాదించేవో తథా అదేవిధంగా శాస్త్రా అదే శాస్త్రం వల్ల అదే ఆత్మ ఆ కర్త అనుకునేవాడు ఉన్నాడే వాడి ఆత్మే వాడి యొక్క యథార్థ స్వరూపం ఏది ఆ యథార్థ స్వరూపము అవిక్రీయమని అంటే ఎట్టి భావ వికారములు లేనిదని అకర్త దాని ఎందు వాస్తవంగా కర్తృత్వము లేదని అది నానా కాదు అనేకము కాదు అది ఏకమే అని అనే విజ్ఞానం కూడా ఇంకా ఇలాంటివి ఏమైనా కొన్ని భోక్త కాదని అదేమో పుట్టుక వినాశము లేనిదని ఈ విధంగా ఆత్మస్వరూపానికి సంబంధించిన విజ్ఞానమంతా కూడా మాకు అదే శాస్త్రం నుంచి లభించింది ఆ శాస్త్రము ధర్మం అని చెప్పినప్పుడు నీకు ధర్మజ్ఞానం కలిగి కర్మ ఫలాన్ని మరో దేహంతో మరో లోకంలో అనుభవిస్తాడు అని చెప్పినప్పుడు ఆ జ్ఞానం నీకు కలిగి ఆత్మకర్త అని చెప్పినప్పుడు ఆత్మ జ్ఞానం మాకు కలగదు ఎందుకు కలగదు కస్మాత్ నా ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యా అలా ఎందుకు కలగదు నీకు నచ్చిన చోట జ్ఞానం కలుగుతుందా అదే వేదంలో అదే వేదంలోనేమో ఆత్మ అకర్త నాకు మాకు జ్ఞానం కలగదు ఎందుకు కలగదాయా కస్మాత్ నా ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యా అటువంటి జ్ఞానం కల ఎందుకు కలగదు అని వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాము కలుగుతుంది జ్ఞానం నిన్న ఓ ప్రసంగం ఒకటి వచ్చింది ఓ మహాత్ముల దగ్గర దేర్ ఈజ్ సో మచ్ కన్వర్షన్ ఎట్సెట్రా అని వస్తే దాని మీద ప్రసంగం వచ్చింది ప్రసంగం వచ్చితే ఒకవేళ అన్నారు యు హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ వీ టు డూ ఐ ఐ టు డూ సంథింగ్ అన్నారు అని నేను అలా వింటూ ఉంటాను నేను నేనంత పెద్ద ముందుకు వెళ్ళి మాట్లాడి తక్కువగా ఉంటుంది సో నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏమిటని Na no, avhiprah in law, I do not think that we do things. I think that things get done. Ani anu kundhnampan. Panu loo netu chaseya moo, netu chaseyo? Chashtun mu actually, go po todo. Ani ne Колun, Allah deyo non. Panu loo jarigiach, jarfruitotun nai, jar��utai anin aninta. I know, you dari chaonu tako pohtu nai, you dari mana alone deutsche kundnan, jarredictun antesма. Ani anu kundhnampan. That is how I think. మరి ఎలా జరుగుతున్నాయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను అని చెప్పాను అలా ఎందుకు చెప్పానంటే మనమేదో చేస్తున్నాము మనం ఇంత సాధించాము ఇంత చేస్తున్నాము అనేటువంటి భావన సరికాద అది తప్పదు దాంట్లో దోషం ఉంది తన ఎందు అటువంటి కర్తృత్వాన్ని మనం ఇప్పుడు ఓ గోడలో నిలబెట్టి ఓ రూఫ్ వేసి నేను ఇదంతా వేసానంటే అది అర్థం లేని మాట దానికి ఆ రూఫ్ అక్కడ పడిందంటే దాంట్లో థౌజండ్ ఫ్యాక్టర్స్ ఒక చోటకి చేకూర్తే ఆ రూఫ్ పడింది ఆ థౌజండ్ ఫ్యాక్టర్స్ లో నేను చేసింది ఒక్క ఫ్యాక్టర్ కూడా లేదు ఒక మహా ఉంటే ఒకటి ఉంది లోక దృష్టితో చూస్తే కాబట్టి నాకు కర్తృత్వం అంటూ ఉంటే వన్ బై ఉంది నైన్ నైన్ నైన్ రిజెక్ట్ చేసి వన్ బై థౌజండ్ కర్తృత్వం నేను కర్తను నేను చెప్పడం అది అవివేకం అవుతుంది ఒక్క పిసరు ఆలోచిస్తే ఆ వన్ కూడా లేదు కాబట్టి నేనే నేనేమంటానంటే నేను చేస్తున్నాను అని అండం కంటే కొన్ని క్రియలు అవుతున్నాయి అని అంటే ఇంకా యోగ్యంగా ఉంటుంది అని చెప్పాను నన్ను పుష్ చేస్తే చెప్పాను అన్నమాట కాబట్టి ఆత్మ అకర్త అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి శాస్త్రం వల్ల బోధిస్తోంది జ్ఞానం పుట్టదు అని ఎందుకంటే చేస్తే తెలుస్తుంది కాబట్టి నువ్వు విచారం చేసి అనుభవానికి తెచ్చుకుంటే నీకే తెలుస్తుంది నువ్వు అవేమి చేయకుండగా బండ స్వాధ్యాయులాగా ఆ కర్త కాకుండా ఎక్కడ కుదురుతుందండి అని లోతైన విచారణ లేకుండా పై పై మాటలు మాట్లాడితే దానికి అర్థం ఏంటి సో అలాగంటే ఇదేమీ కాదు అటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇది ప్రష్టవ్యాహం ఎవడికో ఒకళ్ళు కలుగుతుంది అందరి బుద్ధు అందరూ బుద్ధులైపోతారు ఏంటి ఎవడో సో బుద్ధుడు ఒకడు గుర్తించాడు సత్యాన్ని అహం బుద్ధ అన్నాడు నేను తెలుసుకున్నాను బుద్ధ అనేది పేరేం కాదు ఆయన పేరేదో ఇంకోటి ఏదో ఉంటుంది సమ్ అదర్ నేమ్ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు గౌతముడు ఆయన బుద్ధుడు అయినాడు ఎన్వైటెడ్ పర్సన్ అయినాడు అండ్ యూ కెన్ బికమ్ దిస్ నేను బుద్ధుణ్ణి ఆయన ఏమన్నాడంటే నేను బుద్ధుణ్ణి మీరు బుద్ధుణ్ణి ఆరాధించి మిగిలిపోవద్దు మీరు కూడా బుద్ధులు కండు మీరు బుద్ధులు కాగలరు కండు అని చెప్తాడు ఆయన ఆయన బుద్ధులు కానీ బౌద్ధులు అవ్వమలేదు నిజంగా ఆయన చెప్తాడు డోంట్ బి మై ఫాలోయర్స్ డోంట్ బి ఫాలోయర్స్ బుద్ధ బి బుద్ధ అని అంటాడు ఆయన ఉపదేశం అలా ఉంది కనుక కాబట్టి జ్ఞానం ఎందుకు కలగదు నువ్వు విచారం చేస్తే కలుగుతుంది పోన్లే నీ ఇప్పుడు ఏదో కర్మ చేసుకుంటున్నావు ఆ జ్ఞానం సంగతి మేము తర్వాత చూస్తావాను మంచిది మేము నిన్ను అకామిడేట్ చేస్తాం నువ్వు మమ్మల్ని అకామిడేట్ చేయి అంతేగాని అసలు జ్ఞానమే పుట్టదు అని చెప్పడానికి నీకు ఎంత తాహతు కస్మాత్ నా ఉత్పత్తి ఎందుకు పుట్టదు ఇది ప్రశ్న అని వాళ్ళని ప్రశ్నించాలి ఓకే తర్వాత కరణా గోచరత్వాత్ ఇది చే ఆత్మ అకర్త అనే జ్ఞానము ఆత్మ ఎందు కర్తృత్వము లేదు అనే జ్ఞానము ఇంద్రియ కాదు ఏదైనా జ్ఞానం పుడితే ఆ జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది ప్రత్యక్షంగానైనా ఉంటుంది అనుమాన రూపంగా ఉంటుంది రెండు రకాల జ్ఞానం ప్రత్యక్షం అంటే ఏమిటి కంటితో చూసేది చెవితో వినేది ముక్కుతోట ఆగ్రాంచేది నాలుగుతోటి ఆస్వాదించేది చర్మంతో స్పృశించేది ఈ ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా కలిగే జ్ఞానానికి ప్రత్యక్ష అక్షం అక్షం ప్రతి ప్రత్యక్షం అక్షం అంటే ఇంద్రియం ప్రతి ఇంద్రియం ద్వారా కలిగేటువంటి జ్ఞానం గనక ప్రత్యక్ష జ్ఞానము దాని కరణములు అంట ఆత్మ అకర్త అని కంటితో చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉందా లేదు వీడు ఇటు అటు తిరుగుతూ పనులు చేస్తూ ఆత్మ అకర్త అంటే మీరు చూపించండి వాడు పనులు చేస్తున్నప్పుడు ఏ పని చేయకుండా కూర్చున్న ఆత్మ కంటి కనపడుతుందా ఏమే కనపడదు కాబట్టి ప్రత్యక్ష భోజనం కాదు కొని మనస్సుతో ఆలోచించి తెలుసుకోగలుగుతామా అంటే మనస్సుతో ఆలోచించి ఏం తెలుసుకుంటారు ఇప్పుడు రూము మీరు వెళ్ళేప్పుడు చాలా డత్తీగా ఉండే మీరు వాపసు వచ్చేప్పుడు శుభ్రంగా క్లీన్ గా ఉంది అంటే ఎవడో ఒకడు క్విం చేసేడని అనుకుంటారా లేకపోతే ఆత్మాకర్త అనుకుంటారా కానీ ఒకడు క్విం చేసేడు కాబట్టి కర్తృత్వాన్ని అనుమానం చేస్తారు కాని ఇన్ఫరెన్స్ కర్తృ ఫలాన్ని బట్టి కర్మని ఇన్ఫర్ చేస్తారు కానీ ఆ ఆత్మాకర్త అని ఎలా ఇన్ఫర్ చేస్తారు కాబట్టి మనస్సు చేత కూడా ఆత్మ అకర్త అని తెలియబడదు ఇంద్రియముల ద్వారా ఆత్మకర్త అని తెలియబడదు మనస్సు చేత ఆత్మాకర్త అని తెలియబడదు ఇంకెలా తెలుస్తున్నాయా ఇంకెక్కడ జ్ఞానం ఇంద్రియాలకి దొరకదు మనస్సుకు దొరకదు ఇంకేమి జ్ఞానం కరణ అగోచరత్వా కరణ అగోచరత్వా ఇది చేత్మకర్త అనే జ్ఞానము పుట్టదు జ్ఞానం పుట్టాలంటే ప్రత్యక్షమైన అవ్వాలి అనుమానమైన అవ్వాలి రెండూ కాదంటవి రెండూ అవటం లేదు ఆత్మకర్త జ్ఞానము కాబట్టి అటువంటి జ్ఞానం అనేదే లేదు ఇప్పుడు దీనికి అశబ్దమ స్పర్శమ రూపము వ్యయం నిత్యమగంధమేమిటో చెప్పమన్నారు బ్రహ్మ అంటే శబ్ద స్పర్శ రూపరసంధములు లేనిది ఇంకా ఇంకా ఎవటో చెప్పండి ఎందుకంటే మీరు ఇంతదాకా ఏం చెప్పలేదు లేనిదన్నారు కానీ ఉన్నదేటో చెప్పలేదు ఇంకా ఏమిటో చెప్పండి అంటే మనస్సుకి వాక్కుకి గోచరము కానిది ఇంకా ఇంకా ఎవటో చెప్పండి కమాన్ డోంట్ స్టాప్ దే కమాన్ సే సంథింగ్ మోర్ ఎందుకంటే నువ్వు ఇంతదాకా ఎనీథింగ్ పాజిటివ్ నువ్వేం చెప్పలేదు అంటే ఇంక ఇంతేనండి బ్రహ్మ గురించి ఇంక మేము చెప్పేది లేదు అన్నారు అంటే ఇది ఎక్కడ బ్రహ్మయా నువ్వు చెప్పిదే నువ్వు చెప్పి శూన్యంలా ఉంది తప్పిస్తే బ్రహ్మలా లేదు కాబట్టి బ్రహ్మ అనేది లేదు ఎందుకంటే ఉంటే అది కంటికైనా కనపడాలి చెవికైనా కనపడాలి ముక్కుకైనా వాసన ఏదో అవ్వాలి కనీసం మనస్సుకి ఊహకమైనా అందాలి ఇవేది కాదు వాక్కుకైనా దొరకాలి ఇంక వీటికి దేనికి దొరకదు అంటే ఇంకా అలాంటిదేమీ లేదన్నమాట కుందేటు కొమ్ము లాంటిదన్నమాట కుందేటు కొమ్ము అది కంటితో చూసేది కాదు ముక్కుతోటి ఆఘ్రానించేది కాదు ఏది కాదు మనస్సుకి కూడా మీరు కుందేటు కొమ్ము ఉంటుందో ఊహ చేయండి వాక్కుతోటి వర్ణించి చెప్పండి పోనీ కాబట్టి తుచ్చం సుతరాము లేనిదేదో మీరు చెప్పి ఆ సుతరాము లేని దానికి ఒక అందమైన పేరు ఒకటి పెట్టారు దాని అది అదే బ్రహ్మ అని శూన్యవాదులు తోసిపుచ్చారు కాబట్టి అలాగే నువ్వు ఆత్మకర్త అంటే అనే జ్ఞానం కలుగుతుందంటున్నావు ఎలాగలుగుతుందా జ్ఞానం ప్రత్యక్షం వల్ల కలుగుతుందా అనుమానం వల్ల కలుగుతుందా ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటావా ఆత్మకర్త అని ద్వారా తెలుసుకుంటావా రెండింటితోటి కూడా తెలుసుకోవడం సంభవం అవటం లేదు ఆత్మకర్త అనే జ్ఞానము పుట్టదు ఇది చేరపక్షం అది సిద్ధాంతం నా తప్పు మళ్ళీ దాని మీద ఖండన అంటే అది సరికాదు ఎందువల్ల మనసైవానుద్రష్టవ్యం ఇది శృతే మనస్సుతోటే తెలుసుకోవాలి అని బృహదారణ్యక శృతి చెప్తాం ఇంకా బృహదారణ్యకంలో చెప్పండి ఏమీ లేదు అన్నీ చెప్పింది బృహదారణం ఇది చెప్పింది ఇది చెప్పలేదని ఏమీ లేదు సో మనస్సుతోటే తెలుసుకోవాలి అంటే ఏమండే మరి మనస్సుకి దొరకదని ఎప్పుడో మీరు చెప్పినట్టున్నారే అంటే చూడు మనస్సు మనస్సు ఒక స్థాయికి తీసుకొస్తే అటువంటి మనస్సుతో తెలుసుకోగలుగుతాం అపవిత్రమైన మనస్సుతో అంటే రజస్తమో గుణముల మాలిన్యము గల మనస్సుకి దొరకదని అభిప్రాయం మనస్సుకి దొరకదు అంటే రజస్తమో గుణముల దోషములు అధికముగా కలిగిన మనస్సుకి దొరకదు అని మనస్సు చేతను తెలుసుకోవచ్చు అంటే కేవల సత్వగుణమునందు స్థిరముగా నిలిచి ఉండే మనస్సుతో తెలుసుకోవచ్చు అని అభిప్రాయం ఇప్పుడు అరగంటలో ట్రైన్ ఉందండి వీడిక్కడ నిలబడి ఉన్నాడంటే అరే నీకు ట్రైన్ దొరకదు నువ్వు మిస్ అవుతావు అని అంటాడు అంటే అభిప్రాయం ఏంటి వీడేమో రిక్షాలో ఎక్కి ప్రయత్నం చేస్తున్నాడు అంటే నువ్వు నువ్వు రిక్షా మీద వెళ్దామనుకుంటున్నావు నువ్వు ట్రైన్ అందుకోలేవు అని అభిప్రాయం అంటే వాడు నేను ఇదిగో రిక్షాను నిద్రపెట్టేసి కారులో ఎక్కుతున్నాను అంటే దొరుకుతుంది ఎందుకు దొరకదు సో ప్రజస్తమో గుణములతో నిండిన మనస్సుతో దొరకదన్నామే కానీ అసలే మనస్సుతో దొరకదని అభిప్రాయం కాదు మనసై వాళ్ళు ద్రష్టవ్యం తెలుసుకోవాలి అంటే మనస్సుతోటే తెలుసుకోవాలంటే అభిప్రాయం ఏమిటో తెలుసిన ఇది దీని స్వరూప దీని పద్ధతి ఎలాగంటే మనస్సుకు అతీతమైన విజ్ఞానం ఆత్మస్వరూపం మనస్సుకు అతీతమైనది అయితే మనస్సుకు అతీతమైన దానిని మనస్సుతోటే మీరు అందుకోవాల్సి ఉంటుంది ఇది ఎలాగ ఉంటుందంటే ఎత్తైన పండు ఎత్తులో ఉన్న పండుని ఇప్పుడు సిక్స్ నేను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఉన్నానండి ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉన్నా ఫ్రూట్ సిక్స్ ఫీట్లో ఉంది ఇప్పుడు అందుతున్నా అన్నదా అందుతుందంటే నేను ఇలా నిలబడితే అందదు నేనేం చేయాలంటే 5 ఫీట్ టెన్ ఇంచెస్ దేహం యొక్క పరిమాణాన్ని స్ట్రెచ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు యూజ్ ది బాడీ టు రైజ్ అబౌ ది బాడీ అప్పుడు అంటే బా కూడా మీరు దేహానికి అధి అధిగమించాలి అంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి దేహం ఆ దేహభావాన్ని అధిగమించగలుగుతారు అలాగే మనస్సుకి అంద కానీ మనస్సుని స్ట్రెచ్ చేస్తే దొరుకుతుంది మనస్సుని స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది మనస్సుని అమనీ భావంలోకి తీసుకువెళ్ళాలి అమనీ భావం అంటే మనీ మనీ మనస్ ధనం కాదు మనస్సు లేని స్థితికి తీసుకువెళ్ళాలి మనస్సుని అమనీ భావంలోకి తీసుకువెళ్ళాలి అంటే గౌడపాద ప్రక్రియ మనస్సు పవిత్రంగా ఉండాలి సత్వగుణ ప్రధానంగా ఉండాలి అప్పుడే మనస్సుని అమనీ భావంలోకి తీసుకువెళ్ళగలుగుతారు ఇప్పుడు మీకు ఎలాగంటే ఇప్పుడు దీపం ఎక్కడ వెలుగుతోందనుకోండి కాగితం ఇక్కడ పెట్టాననుకోండి నీడపడుతుంది ఇక్కడి పెట్టాననుకోండి కాగితం మళ్ళీ నీడపడుతుంది ఈ కాగితాన్ని బాగా దీపం దగ్గరికంటా తీసుకెళ్ళిపోయారనుకోండి ఇంకా నీడపడదు ఆ రకంగా తమోగుణం ఉంటుంది అజ్ఞానం దాన్ని విచారం చేత ఆత్మ విచారం చేత తిరస్కరించాలి మనస్సులో రజోగుణం ఉంటుంది రాగ ద్వేషాలు తీవ్రమైనటువంటి కామనలు ద్వేషాలు ఉంటాయి వివేకం చేత వాటిని తిరస్కరించాలి తిరస్కరించి మనసుని శుద్ధ సత్వగుణ ప్రధానంగా నిర్మాణం చేసి పెట్టుకోవాలి శ్రీకృష్ణుడు తోట అంటాడు సత్వం మనస్సులో నిండితే వాడి ఆ ఇంద్రియములలో దేహములో కూడా ఆ సత్వగుణం వ్యాపించి ప్రకటమవుతూ ఉంటుంది వాడు మాట్లాడితే మధురంగా మాట్లాడతాడు చూస్తే ప్రేమగా చూస్తాడు సో ఈ విధంగా వాడు ఏదైనా పని చేస్తే అది కూడా కర్తృత్వ భావం లేకుండా చేస్తాడు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా ఆ సత్వగుణము తుణికి సార్తో ఉంటుంది అని వర్ణిస్తాడు చోట శ్రీకృష్ణుడు ఒకడు రజోగుణంలో ఉన్నాడనుకోండి భోగ పరాయణుడు ఉన్నాడనుకోండి వాడిని మీరు దేవాలయంలోకి తీసుకెళ్ళినా భోగావాసనని పట్టుకుని దేవాలయంలో ప్రవేశిస్తాడు మూర్ఖుని విశ్వవిద్యాలయంలో ప్రవేశపెడితే వాడి అజ్ఞానాన్ని అక్కడికి మోసుకొస్తాడు సత్వగుణ ప్రధాను సారాషాపులోకి తీసుకెళ్తే వాడు అక్కడ కూడా ఈ సత్వగుణాన్ని మోసుకొస్తాడు కాబట్టి ఆ సత్వగుణము అది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఎదుర సో వైరాగ్యము ఆ వినయము ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి సత్వగుణానికి ఆత్మనిష్ట సో ఇటువంటి సత్వగుణ ప్రధానంగా మనస్సును తయారు చేసుకుంటే ఆ మనస్సు ఇట్ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ యూ గైన్ ది నాలి సెల్ఫ్ అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి అందుకోసమే ఇక్కడ శంకరులు ఒక చక్కటి మాటని వాక్యాన్ని రాసుకున్నారు ఈ వాక్యాన్ని మహాత్ములు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు శాస్త్రాచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనహ కరణం మనస్సు సాధనము దేనికి ఆత్మదర్శనే దర్శనం అంటే తెలుసుకోవటం ఆత్మ జ్ఞానము నందు సాధనము ఎటువంటి మనస్సు అంటే సంస్కృతం మనహ సంస్కరింపబడ్డ మనస్సు మీరు అద్దంలో ముఖం చూసుకోవచ్చు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటా అంటే అద్దంలో ముఖం చూసుకున్నంత తేలిక కానీ అద్దం స్వచ్ఛంగా ఉండాలి అది ఒక్కటే కండిషన్ అద్దం స్వచ్ఛంగా లేకపోతే ఏమవుతుందండి ముఖం ఎలా కనపడుతుందండి ఈ గడ్డం ఇలా నిలబడితే గడ్డ ఇక్కడను తరగా అక్కడ ఉంటుంది అవునా లేకపోతే ఈ రెండు చెవులను ఓ చెవు ఆ గోడ దగ్గరికి ఈ చెవి ఈ గోడ దగ్గరికి వెళ్తాయి డిస్టార్షన్ వచ్చేస్తుంది ఎబరేషన్ వచ్చేస్తుంది అర్థం సరిగ్గా లేకపోతే ఒకప్పుడు అర్థం బాగానే అది రజోగుణం ఒకప్పుడు అర్థం స్వచ్ఛ అర్థం నిండా మలిక్కి ఉండే అసలు అని కూడా అనిపించదు అది తమో గుణం మనం ఏం చేయాలి స్వచ్ఛమైన అర్థ అర్థాన్ని ఫిగర్ ని డిస్టార్ట్ చేయని అర్థాన్ని పట్టుకోవాలి పట్టుకుని మొహం చూసుకోవాలంటే ఎంత టైం పడుతున్నా ఎంత కష్టపడాలి ఏమీ కష్టపడక్కర్లేదు అలాగే మనస్సు కనుక స్వచ్ఛంగా ఉంటే ఆ మనస్సులో ఆత్మస్వరూపము ప్రతిఫలిస్తుంది మనస్సు స్వచ్ఛం చేసుకోవాలి అర్థాన్ని తడిగొడ్డు పెట్టి చూడవాలి అలాగే మనస్సును కూడా సంస్కరించుకోవాలి సంస్కృతం మన దేంతో సంస్కరించాలి మనస్సుని స్వచ్ఛం చేసేటువంటి ఉపాయం ఏమిటి శాస్త్రము ముందు ఏం చెప్తున్నాడు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి వాటిని చిక్కబట్టాలి శాస్త్రము యొక్క ఉపదేశాన్ని ముందు స్వీకరించాలి ఆచార్యముఖంగా స్వీకరిస్తే మంచిది ఎందుకంటే శాస్త్ర ఆచార్య రెండు కలిపే పెడతా దీంట్లో నేను రెండు రకాల ధోరణలను చూశాను రెండు ఎప్పుడూ ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడూ తప్పే మిడిల్ పాత్ ఇస్తే గోల్డెన్ పాత్ బుద్ధ సో రెండు ఎక్స్ట్రీమ్స్ ఏమిటంటే ఎక్స్ట్రీమ్స్ గురువునయే గురువునహి పుచ్చినహి గురువు లేడు ఏం లేడు పుస్తకం చదివేయడం జ్ఞానం పొందేయడము అని ఒక ఎక్స్ట్రీమ్ అసలు మా గురువే లేడని కూడా ఓపెన్ గా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు అది ఒక ఎక్స్ట్రీమ్ ఇంకా రెండో ఎక్స్ట్రీమ్ ఉండే వీళ్ళు ఏమిటంటే మా గురువు గారి పాదాభివందనం చేసేము పాద పూజ చేసేసాము ఆయనకేమో కొత్త వస్త్రాలు ఇచ్చేసాము చెక్ కూడా ఇచ్చేసాము ఇంకా మన పూచి మన మోక్షాన్ని ఆయన చూసుకుంటాడు ఇది కల్ట్ అంటారు ఇది ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యన శాస్త్రము ఆచార్య అనే ఈ సంప్రదాయం నలిగిపోతూ ఉంటుంది ఇది పెద్ద సమస్య ఇలా